ీనా పుష్యమస్త జేష్టరాజు బ్రహ్మణస్పత ఆన్మోహి సాదన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యుజ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరా ద్రం కర్ణే విష్ణురామదేవాద్రం పశ్యే మాక్షిైరంగైస్తుమూర్వీ అస్షా విష్వేదాక్షో అలిష్ట స్తి నో బృహస్పతి శాంతి శాంతి శాంతి దుర్దర్శమతిగంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనా నమస్కృయ ఆ యథాబలం ఒక్కటి నేను వివరించలేదు అది భాష్యకాలు వివరిస్తారు సో భాష్యం శాస్త్ర సమాప్తం పరమాథతత్వస్థుత్యర్థం నమస్కార ఉచ్యతే శాస్త్రం సమాప్తం అయిపోయి శాస్త్రము అంటే రెండర్థాలు శాస్తి ఇది శాస్త్రం శంసతి ఇది శాస్త్రం దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే శాసనాత్ శాస్త్రం శంసనాత్ శాస్త్రం అంటే విధి నిషేధములు ఇలా చేయాలి ఇలా చేస్తే నీకు లాభం ఇలా చేయబోతే నష్టం విధి నిషేధములు శాస్త్రం అంటే కర్మకాండ వేదోక్తమైన కర్మకాండ అది విధి రూపంగా ఉండే శాస్త్రం రాజు యొక్క గెజెట్ లాగా ఉంటుంది ఈ పనులు చేయాలి ఈ పనులు చేయకూడదు అన్నట్టు శాసించేటువంటిది వేదము ఇది శాస్త్రం ఇక ఉపనిషత్ భాగం దగ్గరికి వచ్చేప్పటికీ ఇక్కడ శాసించడం ఉండదు చెప్పడమే ఉండదు శంసనాథ్ శాస్త్రం ఇది పరిస్థితి అని చెప్తారు శాసించ మనస్సుని మీరు కొంత నిగ్రహంలో పెట్టుకోండి పడికే మనస్సు అల్లకల్లోలంగా ఆగమాగంగా పెట్టుకుంటుంటే ఉపయోగం లేదు కొంచెం నిగ్రహంలో పెట్టుకుంటే మీకే మంచిది అని చెప్తారు మనస్సు లేకపోతే నేను కొట్టేస్తాను అలా శాసించి దేమీ ఇక్కడ కాబట్టి ఇక్కడ శంసనాత్ శాస్త్రం శాస్త్రం అంటే వేద వేదంలో ఉండే ఉపనిషద్భాగము అని అర్థం వేదాంతులకు శాసనాత్ శాస్త్రం స్వీకరించడం శంసనాథాస్త్రమే స్వీకరిస్తారు ఎందుకంటే ఆత్మస్వరూపము అకర్త అభోక్త దాంట్లో కర్తృత్వం ఉండదు కాబట్టి తెలుసుకోవడమే ఉంటుంది చెయ్యడమే ఉన్న చోట శాసనాక్షాస్త్రం తెలుసుకోవడమే ఉన్న చోట శంసనాక్షాస్త్రం ఆ శాస్త్రం పూర్తయిపోయింది ఈ కార్యక్రమ దగ్గరికి వచ్చేప్పటికీ ఆత్మతత్వాన్ని క్షుణ్ణంగా నిరూపించటం అయిపోయింది ఆ బోధించినటువంటి తత్వము పరమార్థ తత్వం తచ్చ తచ్చ తే తే కానీ తేషాంభావ తత్వం తత్ అంటే అధిభూతము తత్ అధిదైవము తత్ అధ్యాత్మము ఈ మూడు వేర్వేరేమీ కాదు గుడు ఒకటే మూడు వేర్వేరుగా మనం స్వీకరిస్తాం మూడు ఒకటే అది ఏ పరమార్థము వ్యవహారం లేరు పరమార్థం లేరు ఒకసారి నేను దేవాలయంలో బొమ్మ చూశాను గోడ మీద ఆ బొమ్మ కూడా బంగారపు రేకు మీద చేసిన బొమ్మ దేవాలయం ఉంటే బంగారం బంగారపు ధ్వజస్తంభం పెట్టారు మనం శ్రీశైలంలో శివుడికి బంగారం ఏమిటండే శివుడికి విభూతి తప్ప బంగారు బంగారపు ధ్వజస్తంభం ఇంకా అన్నీ అయిపోయి ధ్వజస్తంభాన్ని బంగారం వేసేయటం బంగారం వేసిస్తే అది ఆయన ఉన్నాం వాటిది మీనింగ్ ఆఫ్ దట్ ఆ ధ్వజస్తంభనం అంతా పొడుగునా బంగారపు రేకు వేసేయటం ఆ బంగారం అలా వాళ్ళకి ఎండు తడుస్తూ వెంటనే ఎండుతూ ఉంటుంది అలాగ అప్పుడప్పుడు పాలిష్ చేస్తూ ఉండాలి ఇదోపది కాపలాకాయ దానికి మనిషి పెట్టాలి అదే చెక్క అయితే పొరుగు వాళ్ళు చెక్క ధ్వజస్తంభం పెట్టేవారు కానీ అప్పుడప్పుడు పెయింట్ వేస్తే అయిపోయాయి కాపలాకాయక్క కాబట్టి మనుషులు ఇలాగే ఉంటారు సో బంగారం గోడకి బంగారం ఆ బంగారం మీద మళ్ళీ బొమ్మలు ఉరికే బంగారం ఉత్తి రేపు పెడితే ఒకటి వేల బొమ్మ ఓ బొమ్మ ఏమిటంటే రామరావణ యుద్ధం బొమ్మ ఆ బొమ్మ ఎలాగ ఉంటుందంటే ఆ బంగారపు రేకు మీద ఎంబాసింగ్ అంట అంటే ఆ బంగారపు మీదనే ఆ మోల్డ్ కింద ఎలా నొక్కి ముందుకొచ్చినట్టుగా ఉంటుంది ఆ విధంగా బొమ్మలు కనపడతాయి ఇటు రాముడు ఇటు రావణుడు రాముని వైపు వానరులు కొద్దిగా రావణుని వైపు రాక్షసులు రాముడి వైపు నుంచి కొన్ని బాణాలు రావణుని వైపు వెళ్తూ ఉంటాయి రావణుని నుండి బాణాలు రాముడి వైపు వస్తూ ఉంటాయి అది బొమ్మ ఈ బొమ్మలో రాముడు దేవుడు రావణుడు రాక్షసుడు ఈ విధంగా ఇన్ని భేదాలు ఉంటాయి కానీ వాస్తవంగా రాముడన్నా రావణులన్నా వానరులన్నా రాక్షసులన్నా అటు నుంచి ఇటు వెళ్ళి బాణాలైనా ఇటు నుంచి అటు వెళ్ళి బాణాలైనా అన్ని బంగారం తప్ప వేరే ఏమీ లేదు అది పరమార్థం వ్యవహారం ఏమిటి అదుగో రాముడు రావణ్ని సంహరిస్తున్నాడు చూడు ఇది వ్యవహారం కాబట్టి వ్యవహారం అంటే ఉడికే అలా భాషించేదే తప్ప యథార్థం కాదు రాముడు రావణ్ణి నేను యథార్థం కాదంటా నేను ఆ బొమ్మ సందర్భంలో చెప్తున్నా ఓకే మీకు అర్థమైంది కదా దీన్ని రామాయణాన్ని ముడిపెట్టేయని తీసుకెళ్ళి ఉడికే ఆ బొమ్మ సందర్భంలో సో అంతా బంగారమే అలాగే అధ్యాత్మం ఒకటి అధిభూతం ఇంకొకటి అధిదైవం మరొకటి అని ఈ విధంగా ఇన్ని రకాలు ఏమీ లేవు అదే అధ్యాత్మం అదే అధిభూతం అదే అదే అధిదైవం కూడా దానికి తత్వము అని పేరు ఒకటే ఈ మూడు రూపాలుగా ఉన్నది ఇప్పుడు ఆ ఒకటి సత్యమా ఈ మూడు రూపాలు సత్యమా అంటే ఆ ఒకటి ఏ సత్యము దాన్ని పరమార్థము అంటారు ఇదిగా ఆ పరమార్థతత్వం దానికి ఆత్మాని కూడా మీరు పేరు పెట్టక్కర్లేదు ఇక్కడ పెట్టలేదే ఆత్మాండంలో అభిప్రాయం ఏమిటంటే నీకంటే భిన్నము కాదు అన్న బ్రహ్మాండంలో అభిప్రాయం ఏమిటంటే జగత్తు భిన్నం కాదు అందుకోసం నల్లపే చెప్పారు కాబట్టి అది పదము మనము పొందదగిన స్థానము అదే ఆత్మతత్వం అన్న అదే పరబ్రహ్మన్న సర్వమోదే దాని యొక్క మహిమను స్థుతించటం కొరకు అది చాలా గొప్పది సుమ జీవితంలో తప్పక పొందదగినది పొందదగినది అది మాత్రమే సో లబ్ధా విద్యా రాజమాన్యా తృత్యం ఏనస్వాత్మానైవ సాక్షాత్కృత భూత్ నాకు రెండే ఉన్నాయి మొత్తం నాలుగు పదాలు దీన్ని శంకరులు దీనికి ఆ శ్లోకం ఉన్నాయి చక్కటి శ్లోకాలు ఏవో ఏడో ఎండో శ్లోకాలు ప్రకరణం దాంట్లో ఆ శ్లోకాల్లో శంకరుని యొక్క ముద్ర స్పష్టంగా కనపడుతుంది ఇది శంకరుడు రాసిందిరా అని తెలిసిపోతూ ఉంటుంది దానికి ఆయన పెట్టిన పేరేటో నిమిషం అండి అనాత్మశ్రీ విగ్రహణం అని చెప్పి నాకు ఆ ప్రకరణం పేరు ఎప్పుడైనా చెప్తాను నేను సో శ్రీ అంటే సంపద ఈ సంపద రెండు రకాలు ఆత్మశ్రీ అనాత్మశ్రీ ఆత్మ సంపద అంటే జ్ఞానం ఆత్మజ్ఞానమే సంపద ఇంకంటే గొప్ప సంపద ఏముంటుంది అనాత్మశ్రీ అంటే ధనము భోగాలు ఇవి అనాత్మశ్రీ వీటిని నిందిస్త అనాత్మశ్రీ విగ్రహణం అని పేరు విగ్రహణం అంటే ఏవగించుకుంట ఏవగింపు వాటిని పట్టుకోవాల్సిందేమీ లేదు సుమా అని సో అక్కడ ఆయన ఉన్నారు లబ్ధా విద్యా రాజమాన్యా తతస్టిం ఈ రాజమాన్య అనేది ఎలా ఉంటుందంటే మీరు ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా విద్యను సంపాదించాలి మరీ ఎక్కువ విద్య అక్కర్లా మరీ ఎక్కువ విద్య పట్టుకుంటే మీకు అది ఆటంకం అవుతుంది జీతం మీ టైం అంతా విద్యలోనే వెళ్ళిపోతుంది మరీ ఎక్కువ విద్య పెట్టుకుంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు మిమ్మల్ని కాబట్టి మిమ్మల్ని డంప్ చేసి విద్య కాబట్టి ఓ విద్య పట్టుకోవడం ఓ శ్లోకం ఎక్కడ పద్యం అక్కడ ఇలాగ ఓ పది పెట్టుకోవడం ఎవరినో ఒక పీఠాధిపతిని పట్టుకోండి పెద్దవాడిని లోకంలో ప్రఖ్యాతిగా ఉన్నవాడు నోహులు పట్టుకోండి వీడికి వాడు వాడికి వీడు దొందుకి దొంగి అని కొంచెం స్వామీజీ చెప్పినట్టుగా వాళ్ళకి వాళ్ళకి సరపడుతుంది ఎందుకంటే మరీ పెద్ద విద్వాంసుడైతే ఆ పీఠాధిపతి హ్యాండిల్ చేయలేడు అంటే మరీ నిఖారసైన విద్వాంసుని ఆయన హ్యాండిల్ చేయలేడు ఆ సత్కారం వచ్చి భవన్ వీడిని పెట్టుకోవడం మంచిది ఎందుకంటే అంత పెద్ద పండితుల్ని పెట్టుకుని ఆయన ఏం చేస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళని ఉండగొట్టుకోవడం కొట్టుకుంటే ఆయన ఏం చేస్తానంటే డబ్బిచ్చి ఓ పదవి కూడా ఇస్తాడు తర్వాత ప్రభుత్వం వారితో చెప్పి ఓ బిరుదేని కూడా ఇప్పిస్తాడు నిజంగా దానికి లబ్ధ విద్య రాజమాన్య రాజు ఆదరించేటువంటి ఒక స్థానాన్ని ఒక చదువుని వీడు పొందినాడు తటష్ణి అయితే ఏమైనట్టు ఏమీ కాలేదు ఎందువలన ఏమ స్వాత్మా నైవ సాక్షాత్కృతం రాజుగారి బిరుదం ఇచ్చారు డబ్బు అయితే వచ్చింది అందరూ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కానీ ఆయన తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు ఇవన్నీ కూడా వ్యర్థమే నేను ఏదో ఎవడని ఏదో కోపంతో చెప్పాను నమ్ముకోకండి ఉడికే మాట వరసకి చెప్పాను కనుక ఇక్కడికే అలాగే ఉండే కొన్ని భావాలలా ఏదో సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే ఈ బిరుదములు ఈ టైటిల్సు డిగ్రీలు ఈ పొజిషన్సు తర్వాత ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడా వ్యర్థమే కనుక అటువంటి మహా సంపద దానిని స్థుతించుట కొరకై శ్లోకాన్ని ఆచార్యులు టేకప్ చేస్తున్నారు నమస్కార ఉచితే నమస్కారాన్ని చెప్తున్నారు ఎవరికి నమస్కారం తనకే తన నమస్కారం నేను నా స్వరూపానికి నమస్కరిస్తున్నాను అంటే అర్థం నమ అంటే పృథ్వీభావ అని అర్థం నమస్కారానికి అంటే వినయ ప్రకటనము వినయమును ప్రకటించుట అది నమస్కారం అంటే సో ఎలా వినయ వినయాన్ని ఎవళ్ళు ఎలా ప్రకటిస్తారు అంటే ఇక్కడ యథార్థమైన వినయం ఏమిటంటే పరమేశ్వర ఏకత్వైన సమర్పణం తనను పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా అట్టి పెట్టుకుని దేవుడికో దండం పెడుతున్నాను అంటే అది యథార్థమైన వినయం కాదు యథార్థమైన వినయమేమంటే సముద్రంలో తరంగం కలిసిపోయినట్టుగా లేకపోతే నది సముద్రంలో కలిసిపోయిన విధంగా తనను తన వ్యక్తిత్వాన్ని తన పరిచ్ఛేదభావాన్ని తన జీవభావాన్ని పరమేశ్వరునిలో ఐక్యము చేయుట ఆ ఐక్యము గుటకై సమర్పించి వేయుట దానిని యథార్థమైన విలయంగా వర్ణిస్తారు అది ఇక్కడ నమస్కారానికి అర్థము సో అటువంటి నమస్కారాన్ని చెప్తున్నారు దుర్దర్శం దుఃఖేన దర్శనమ చేతి దుర్దర్శం ఈ దుర్దర్శం అంటే దుఃఖము చేత ఈ ఆత్మతత్వము తెలియబడము అంటే దుఃఖం చేత అంటే కూర్చుని వెక్కి వెక్కి ఏడిస్తే అప్పుడు కనబడుతుందా మేబి శ్రీరామకృష్ణ గారు ఏమన్నారంటే సంసారం కోసం వీడు ఏడుస్తాడు డబ్బు కోసం వెక్కి వెక్కు ఏడుస్తాడు ఏమండి భార్యాపుత్రాదుల ఎదుట వెక్కి వెక్కి ఏడుస్తాడా అరే నేను మిమ్మల్ని పట్టుకుని గత ముప్పై నలభై ఆళ్ళ నుంచి బతుకుతున్నాను రా మీకే నా జీవితాన్ని సమర్పించాను రా నేను నేను మీ నాకు మీతోటే ఉందిరా బతుకు ఈ టైంలో మీరు దాన్ని విడిపెట్టేయకండి అని పట్టుకుని ఏడుస్తాడా ఎడవడా ఏడుస్తాడా ఎడవడా సో ఆయన ఏమన్నారంటే సంసారంలో నువ్వు వెక్కి వెక్కి కదా నువ్వు ఇదే పని ఈశ్వరుని ఏడల చేస్తే నువ్వు కృతార్థులవుతావు అంటారు కాబట్టి దుఃఖేదా కాబట్టి దుఃఖం కూడా ఇక్కడ ఒక సందర్భమే కనుక ఆ విధంగా ఎవడైతే నాకు ఆత్మసాక్షాత్కారం లేదు బాబోయ్ నేను ఎందుకు పనికిరాకుండా అయిపోతాను ఈ మానవ జీవితం నాకు లెక్కమైపోతుందేమో నాకు అది లేకపోతే ఇంకెన్నున్నా వేస్తే అని ఎవడైతే వెక్కి వెక్కి ఏడుస్తాడో ఏకాంతంలో కూర్చొని పది మంది ముందు వాళ్ళని అంతటి ఉత్సాహ అంతటి తహతహ అంతటి ఆర్ద్రభావ ఆతురత ఎవరికైతే ఉంటుందో ఎంతటి ఆతురత వీడి వస్త్రానికి నిప్పు పెడితే ఎంతట ఆతురత ఉంటుందో అంతటి ఆతురత కండువాకి నిప్పు అంటుకుంటే ఎంతట ఆతురత ఉంటుందో దాన్ని తీసి అసలు పారేయాలి సపోజ్ కట్టుకున్న వస్త్రాలకే నిప్పు అంటుకుందనుకోండి అప్పుడు పక్కనే ఉన్న కాలంలోనో చెరువులోనో వెళ్ళి దూకిదాకా వీడికి నిద్రపట్టరు ఆ నిద్రపట్టడం కాదు దూకిదాకా నిలబడలేడు అలా అంత ఆతురత ఉంటుంది అటువంటి ఆతురత ఎవరికి ఉంటుందో వాడికే లభిస్తుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట ఎంత సూక్ష్మమైన విషయం చాలా సూక్ష్మంగా ఉంటుంది దీనికి మేజర్ ఆటంకాలు ఏమైతే వస్తాయంటే మన మైండ్లో ఉండే ఫిక్సేషన్సే ప్రతివాడికి ఓ గ్రహం ఉంటుంది మనం చూసినాం కూడా ఏదో ఏదో ఒక గ్రహం ఉంటుంది అన్ని ఇప్పుడు సప్త సముద్రాలు దాటి చిన్న మురికి కాలంలో కూలబడుతూ ఉంటాడు మనిషి అలా అవుతూ ఉంటుంది ఎందుకు అలా ఎందుకు అంటే ఆ గ్రహం ఏదో ఉంటుందంటే మొసం గ్రహం వెరీ పికూ ఆ గ్రహం నుంచి బయటపడలే ఏదో ఒకటి మనస్సులో ఒక శల్యం ఉండిపోతుంది అది వీణ్ణి పరిచ్ఛిన్నుడిగా అడ్డుపెట్టేస్తుంది వీణ్ణి ఆ సర్వాత్మ భావంలోకి వెళ్లకుండా అడ్డుపడిపోతూ దానిని కూడా అధిగమించాలి కష్టమైనా సరే దుఃఖంతోటైనా దుఃఖం అంటే కష్టం అని అర్థం సో లిటరల్గా చెప్పాను లిటరల్గా చెప్పకుండా మెటఫారికల్గా కూడా మీరు ఆ దుఃఖ శబ్దానికి అర్థం చెప్పచ్చు సో దుఃఖేన దర్శనం మస్య అలా చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే అసంభవమని కాదు దీన్ని మంగళాచరణము అంటున్నారు మంగళాచరణం చేస్తారు అంటే ప్రారంభంలో ప్రార్థన చేస్తారు అంతంలో కూడా ప్రార్థన చేస్తారు దానికి మంగళాచరణము అంటారు కానీ వైష్ణవ పరిభాషలో అయితే మంగళాశాసనము అంటారు వాళ్ళు అదొక టెర్మినాలజీ మామూలుగా ఈ టీకాకారులు ఆనందగిరి వీళ్ళందరూ మంగళాచరణము అంటారు మంగళాశాసనము వచ్చిందంటే అది ఆశాసనము ఆ మాట వచ్చిందంటే అది వైష్ణవ గ్రంథమై ఉంటుంది వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఉంటుంది సో దుర్దర్శం అంటే తెలియట కష్టము అంటే అభిప్రాయం ఏమిటంటే ప్రత్యక్షాది ప్రమాణ గమ్యము కాదు మీరు ఇంద్రియములతో కానీ మనస్సుతో కానీ దీనిని అంచనా వేసి తెలుసు ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు గోచరము కాదు శబ్దం కూడా నిషేధ రూపంగా మాత్రమే ప్రమాణమవుతుంది ఏది ఆత్మ కాదు చెప్పడం ద్వారానే ప్రమాణం అవుతుంది తప్ప ఆత్మ ఇదమిత్తంగా శబ్దం కూడా చెప్పి అంటే వేదం అనర్థం చెప్పలేదు కాబట్టి దాంట్లో ఆ రకమైనటువంటి క్లేశము కలదు తర్వాత అస్థి నాస్తి చతుష్టి వర్జితవాత్ దుర్విజ్ఞేయమిత్యర్థ దుర్దర్శం అంటే దుర్విజ్ఞేయం దర్శ దర్శ అంటే తెలుసుకోవడం అంటే తెలుసుకోవడం అంటే ఎందుకంటే అస్థి అనో నాస్తి అనో అస్థి ఈ నాలుగు కోటు కోటి అంటే వర్గము నాలుగు వర్గాలు ఉన్నాయి ఈ నాలుగు వర్గాలని బుద్ధికి అందే వర్గాలు ఆ వేరే ఏమీ లేదు ఆ బుద్ధికి ఆ నాలుగింట్లో ఏదో ఒక కోటిలో దీన్ని వేసినట్లయితే అప్పుడు బుద్ధి దాన్ని అంచనా వేసుకోగలుగుతుంది పట్టుకోగలుగుతుంది ఇక్కడ సమస్య ఏమిటంటే బుద్ధితో మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ద్వైతం వచ్చేస్తుంది ది అదర్నెస్ వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా ఇది చాలా తెలివిట కష్టమైనది ఇలా తెలివిట కష్టమైనది అని చెప్పటంలో జనాల్ని బెదరగొట్టేయడం తాత్పర్యం కాదు జన జనులకు ఉత్సాహాన్ని కలిగించటమే తాత్పర్యం కష్టం కాబట్టి కొంచెం యాత్ర ఇంకా కైలాస యాత్రకు వెళుతున్నామంటే కొంచెం నెలకు ఒక నెల రోజులు రోజు ప్రాణాయామం చేయండి రోజు రెండు మైళ్ళు నడుస్తూ బాగా శరీరాన్ని అలవాటు చేయండి ఎందుకంటే అక్కడ కష్టము అని చెప్తారు కానీ అభిప్రాయం ఏంటి ఈయన వెళ్లకుండా చేయడానికి కాదు సక్సెస్ఫుల్ గా వెళ్ళి రావడం కోసం అలా చెప్తారు ఇక్కడ అంటే సక్సెస్ఫుల్ గా తెలుసుకుంటారని అలా చెప్తారు తప్ప ఇది మేము అలా ఉదయం పొండవరికి చెప్పడం కోసం ఈ నాలుగు కోటిలు లేవు కోటి అంటే కంటెన్షన్ నాలుగు థీసిస్టులు నాలుగు థీరీస్ ఈ నాలుగు థీరీస్లో దేంట్లోనూ కూడా ఈ ఆత్మతత్వము ఇమ్మడదు అతి గంభీరం అజమ్మను ఉన్నాయి తర్వాత అత ఏవా అతి గంభీరం చాలా గంభీరమైనది అత్యంత మిక్కిలి లోతైనది లోతు అంటే అభిప్రాయం ఫిజికల్గా లోతని కాదు కూటస్థము అత్యంత సూక్ష్మమైనది యశోనురాత్మ అని కఠోపనిషత్తులు అంటారు యశ ఆత్మ అణుహు అత్యంత సూక్ష్మమైనది తర్వాత అలాగే అగ్ర్యయా బుద్ధ్యా అంటే అత్యంత సూక్ష్మమైన బుద్ధితో మాత్రమే దీనిని గ్రహించగలు తెలుసుకోగలుగుతారు అతి గంభీరం అంటే అర్థం దుష్ప్రవేశం మహాసముద్రవత్ అప్రొక ప్రజ్ఞ ఇది మహాసముద్రం వంటిది మహాసముద్రంలో ప్రవేశించాలంటే మంచి గజేయీతగాడు అయి ఉండాలి లేకపోతే ప్రవేశించాలి ఈ డైవింగ్ అది చేస్తారు వాళ్ళు మంచి గజేయీతగాడు అయి ఉంటారు తగిన సాధన సంపద కూడా పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఆక్సిజన్ సిలిండర్సు తర్వాత డైవింగ్ సూట్సు అన్నీ ఉంటాయి కాళ్ళకి స్లిప్పింగ్ ప్యాడ్స్ ఇవి ఇవన్నీ పెట్టుకుంటారు పెట్టుకుని ఆ మంచి అనుభవంతో వాళ్ళేమో సముద్రంలోకి దూకి అక్కడ లోతుల్లోకి వెళ్ళి అక్కడ ఏముందో పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి దుష్ప్రవేశం మహాసముద్రవత్ చాలా ప్రవేశించుట చాలా కఠినము అకృత ప్రజ్ఞులకి మరీ కష్టం అకృత ప్రజ్ఞ అంటే అసంస్కృతమతిభి మీరు బుద్ధిని బాగా సంస్కరించాల్సి ఉంటుంది అంటే శమదమాధులు ఉండాలి సో రోజు కూడా మెడిటేషన్ చేస్తూ ఉండాలి సంసారంలో మరీ తీవ్రంగా ప్రవేశించకుండా ఉండాలి రాగద్వేషాలు పెరుగుతుంటాయి సంసారంలో ప్రవేశిస్తే రాగద్వేషాలు గట్టిగా నిర్మాణం అవుతాయి అంతకుముందు ఉన్న రాగద్వేషాలు మరింత బలపడుతూ ఉంటాయి కాబట్టి అలాగా చేయకూడదు రాగద్వేషాలు అంతకంతటికి శిథిలమయ్యి దారి చూసుకోవాలి తప్ప బలం చేసుకుని దారి చూసుకోకూడదు ఆ విధంగా మనస్సుని ఆ బుద్ధిని బాగా సంస్కరించి ఎవరైతే ఆత్మ జ్ఞానమునకు అర్హముగా తయారు చేస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు అంటే తీవ్రమైన వైరాగ్యము ఇత్యాదులు చాలా ఆవశ్యకం అజం సామ్యం విశారదం మూడు విశేషణాలు ఈ విశేషణత్రయం ఈ విశేషణత్రయంకి అర్థ టీకాకారులు బాగా చెప్పాడు కూటస్థము నిర్విశేషము సర్వ సంబంధ విధులము కూటస్థం పుట్టుట గిట్టుట ఇటువంటి వికారములు ఉండవు పుట్టుటకు గిట్టుటకు మధ్యలో నాలుగు వికారాలు ఉంటాయి భావ వికారములు ఈ వికారాలై ఉండవు ఆత్మ కూటస్థం ఇప్పుడు కర్మకాండకి వేదాంత జ్ఞానకాండకి మెయిన్ డిఫరెన్స్ అదే కర్మకాండలో కర్మ చేస్తే ఆత్మ పుణ్యం వస్తుంది ఆత్మ పవిత్రం అవుతుంది ప్యూరిఫై అవుతుంది ఆత్మకి ఒక శోభ వస్తుంది ఎంబెనిష్ అవుతుంది ఆత్మకి ఒక గొప్పదనం వస్తుంది ఏమండి కానీ అంటే వికారం అనమాట అది గొప్పతనం అంటే వికారమే వికారం అంటే మార్పు అనమాట ఈ రకంగా వచ్చిన మార్పు కూడా మళ్ళీ పోతుంది పోతుంది ఎంతకాలం ఉంటుంది ఇప్పుడు మీరు పెద్ద ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో పెద్ద సింహాసం అంతా ఒకటి వేసి కూర్చొని ఇలా ఫోటోలో విదిగారు అనుకోండి సపోజ్ ఒక గంట రెండు గంటలో చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది ఈ సంగీ ఈ ఫోటోలు తీసిన వాళ్ళు వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుని తర్వాత ఈ కుర్చీ వాడు వచ్చి కూర్చి పట్టుకుపోతాడు తర్వాత ఈయన గొప్ప అంత గొప్ప అని ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు భోజనాలు చేసి దక్షిణలో కూర్చుని వాళ్ళ దారిని వాళ్ళ సంవత్సరాలు వాళ్ళకుంటాయి ఏదో ఈయన టేబుల్ మీద డ్రేస్ మీద అలా చెప్పాలి కాబట్టి చెప్పారు కానీ వాళ్ళు ఇక్కడే కూర్చుంటారా ఆయన వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత వీడు ఒక్కడు మిగులుతాడు మిగిలి చాలా బాగా జరిగిందని వీళ్ళు వీడే సంతోషించాలండి అది ఎంతసేపు నిలబడుతుంది ఒక గంట రెండు గంటలో పోవటం ఉంటుంది ఆ తర్వాత అప్పుడప్పుడు ఆల్పం చూసి నువ్వు మురిసిపోవాలి తప్ప ఇంకేమీ లేదు కాబట్టి ఇదంతా కూడా చాలా వివేకము దీంట్లో సారం లేదు ఆత్మస్వరూపము కూటస్థము అని తెలియక ఇవన్నీ భ్రాంతులు కాబట్టి అజం అంటే ఆత్మకూటస్థం కాబట్టి ఈ భావ వికారంలో ఏవైతే ఉంటాయో ఇవి ఆత్మస్వరూపానికి చెందినవి కావు అని ఒక అంశం తర్వాత సామ్యం అంటే సమం నిర్విశేషత్వం ఏ రకమైన విశేషాన్ని కలిగి ఉండకూడదు ఆత్మ ఫలానా అని మీరు అనకూడదు ఏ రకమైన విశేషమో ఆత్మస్వరూపానికి పెట్టకూడదు అలాగే దేవుడికి కూడా ఏ రకమైన విశేషమో పెట్టకూడదు ఉపాసన కోసం పెట్టుకోవాలండి ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఇది గొప్ప శ్లోకం ఇది ఈ శ్లోకం ఎక్కడదండి అని నాకు ఎవరం ఉన్న ఈమెయిల్ ఇచ్చింది అమెరికా అది ఎక్కడ నేను వెదిగాను పంచదశలోను మరొక చోట మరొక చోట ఎక్కడా ఉపదేశ సాహస్రిలో శంకర్లని ఉండేమో అని అది కూడా ఇండెక్స్ చూశాను అక్కడ దొరకలేదు ఎక్కడదో ఈ శ్లోకం సో నతే రూపన్న చాకారహ నాయుధాని నాస్పదం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శ్లోకం చాలా అందమైన శ్లోకం ఇక మనుస్మృతి అని చెప్పానా అయితే నేను ఒక పని చేస్తా ఈవేళ వెళ్ళి మనుస్మృతి ఇండెక్స్ చూస్తా నేను మనుస్మృర్తి ఇండెక్స్ చూడలేదు నా దగ్గర మనుస్మృతి ఉంది ఇండెక్స్ కూడా ఉంది దాంట్లో వెంటనే వెంటనే చూస్తాను ఎన్ని ఉన్నా ఆశ్చర్యపడక్క మనస్మృతి మనస్మృతికారుడు గొప్ప గొప్ప వేదాంత విషయాలు చెప్పాడు సో కనుక నిర్విశేషం విశేషం ఏం పెట్టకూడదు విశేషం పెడితే ద్వైతం వచ్చేస్తుంది ఇప్పుడు దేవుడు ఈశ్వరుడు గొప్ప శక్తి అన్నారనుకోండి అప్పుడు మీరేమవుతారు అల్ప బై బై అల్పశక్తి గెలవాడైపోతారు విశేషం వచ్చేసింది శక్తి అనే విశేషం ఎప్పుడైతే పెట్టేస్తారో ద్వైతం వచ్చేసి తర్వాత ఈశ్వరుడు వరములనిచ్చువాడు అన్నారనుకోండి అప్పుడు మీరేమవుతారు వరములు పుచ్చుకునేవాడు అవుతారు ఇప్పుడు ఒక ఆయన తీరు మీరు మహాదాతలు అండి మీ దాతృత్వం ఎవరు లేరు చాలా మీలాంటి దాతని నేను ప్రపంచంలో ఎక్కడో చూడలేదు అని అంటే ఆయన ఏం చేయాలి ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చి ఇచ్చి పంపించాలి కాబట్టి దేవుడు వరములను ఇచ్చువాడు అంటే ఇప్పుడు వరములను పుచ్చుకునివాడు అందుకైతే దక్షిణామూర్తి జ్ఞానముద్రను చూపిస్తాడు తప్ప వరద ముద్రని చూపిస్తాడు జ్ఞానముద్రను చూపిస్తారు ఆ జ్ఞానముద్రలోనే అన్ని వరాలు ఉన్నాయి వరాలు లేవని కాదు జ్ఞానముద్రలోనే అన్ని వరాలు ఉన్నాయి మరి వరాల అభయం మాట ఏమిటి అభయముద్ర ఇది వరద ఇది అభయం భయం అభయం ఇదే జ్ఞా జ్ఞానాక జ్ఞానాన్ని మోక్ష జ్ఞానం వల్లనే మోక్షము కాబట్టి జ్ఞానముద్రలో వరద ముద్ర ఉన్నది అభయ రెండు ఎనిమిది ఉంటాయి జ్ఞానం కాబట్టి నీవు వరదలోనిచ్చి వాడవు తప్పేది కాదు ఉపాసన కోసం మీరు అలా అనొచ్చు కానీ ద్వైతం ఉంటుందని గ్రహించాలి కాబట్టి ఎప్పటికప్పుడు ద్వైతాన్ని నెగ్గెక్ట్ చేసుకుంటూ రావాలి ఈశ్వరాలు ఇంకో నాకు భేదం కనపడుతోందాయా కానీ ఈ భేదం ఎప్పటికైనా పోయి నేను నీలో కలిసిపోతాను అంటూ ఉండాలి భేదపూర్వం ఎప్పుడో నమస్కారము ఒకటి ఉన్నది భేదగర్భ నమస్కారము అభేదగర్భ నమస్కారం అని రెండున్నాయి దీనిని ఆయన ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు ఆయన రాసిన వేదాంత సర్వస్వము అనే గ్రంథంలో ఆయన కొంత నిరూపణ చేశారు అది మంచి గ్రంథం వేదాంతానికి మంచి అంటే కొంత గ్రాంథికంగా ఉంటుంది వేదాంత ప్రక్రియ బాగా తెలిసి సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళకే అది అందుబాటులో ఉంటుంది ఉండడానికి తెలుగులో ఉన్నా తెలుగులో ఉన్నట్టు అనిపించినా సంస్కృతం బాగా వచ్చున్న వాళ్ళకే అది అందుబాటులో ఉంటుంది లేకపోతే అందుబాటులో ఉండదు అంచేతనే అంత పాపులర్ కూడా కాదు అలాంటి పుస్తకాలు అంత పాపులర్ అవ్వవు ఎవడో దాన్ని చదివిన వాళ్ళు ఎవడో కొద్ది ఆయన అభేద గర్భ నమస్కారము అని అద్వైతులు చేసే నమస్కారము అభేద గర్భంగానే ఉంటుంది భేదగర్భంగా ఉండదు దేవుడు దేవుడే జీవుడు జీవుడే దేవు జీవుడు దేవుడికి నమస్కారం చేస్తున్నాడు అన్నట్టు కాదు జీవుడు దేవుడికి నమస్కారం చేసినప్పుడు కూడా అభేద గర్భం అంటే పైకి భేదమే నమస్కారం చేస్తున్నాడు కనుక కానీ లోపల అంతరంగంలో అభేదమే తాత్పర్యం కనుక ఈ గర్భ నమస్కారానికి ఓ దృష్టాంతం చెప్తూ ఉండండి సర్వభూతాంతరస్థాయ ఓ శ్లోకం నిత్యముక్త చిాత్మనే ప్రత్యక్ష చైతన్య రూపాయ అది మూడు పాదాలు నాలుగో పాదం తర్వాత చెప్తా సర్వభూతాంతరస్థాయ సకల ప్రాణుల హృదయంలో ఉండునట్టుయూ నిత్యముక్త చిదాత్మనే నిత్యముక్తమైన శుద్ధ చైతన్యమే స్వరూపముగా కలిగినట్టుయూ ప్రత్యక్ చైతన్య రూపాయ యహాదుల కంటే ఆంతరమునందు చైతన్యంగా ప్రకాశించే ఇంకొక పాదం ఉంది ఆ పాదం వచ్చిన మహ్యమేవ నమో నమ మహ్యం అంటే నా కొరకు అదే సర్వ ప్రాణులయందు హృదయంలో ఉండే నా కొరకే నమో నమ అతనమ కూడా కాదు నమో నమ నమస్కారం సర్వ ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశించే నా నమస్కారం చేస్తున్నది నమస్కారం కానీ అభేద అభేద గర్భ నమస్కారం భేదగర్భ నమస్కారం అంటే ఎలా ఉంటుంది నువ్వు నువ్వే నేను నేనే అది భేదగర్భ నమస్కారం అలా కాదు నువ్వే నేను నేనే నువ్వు నువ్వు నువ్వే నేను నేనే అనుకోడు నువ్వే నేను నేనే నువ్వు అన్నారు అయినా నీకు నమస్కారం నువ్వే నేను నేనే నువ్వు నీకు నమస్కారం దాన్ని అభేద నమస్కారం నువ్వు నువ్వే నేను నేనే నీకు నమస్కారం అంటే భేదగర్భ నమస్కారం కాబట్టి ఇక్కడ అభేద నమస్కారాన్ని చెప్తున్నారు ఇక విశారదం అని ఉంది కదా విశారదం అంటే అర్థం అంటే తెలుసు ఇప్పుడు సామ్యం అంటే చెప్పా నిర్విశేషం అని విశారదం అంటే సర్వ సంబంధ విధురం విధురం అంటే వర్జితం అని అంటే ఆత్మస్వరూపానికి ఏ సంబంధాలు ఉండవు ఈ సెంటిమెంటాలిటీ వల్ల ఏమీ ఉపయోగం లేదు ప్రేమ ఉంటుంది అందరిపై ప్రేమ ఉంటుంది సంబంధం ఉండదు దీన్ని గ్రేట్ ఫిలాసఫర్ ఏమన్నా అంటే మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంట నేను నా ఫ్యామిలీ మరి నేను నా ఫ్యామిలీ అయితే నేను కానీ ప్రపంచం ఏమిటి నా ఫ్యామిలీ కానీ మిగతా జన జనం ఏమిటి ఏమిటిది సో నేను నా ఫ్యామిలీ ఇది సిండ్రోమ్ దీని మీద స్వామి రంగనాథానంద్ చెప్తో భారతీయులు మంచి గృహస్థులే కానీ మంచి పౌరులు కాదన్నారు మంచి గృహస్థులు ఎందుకని నేను నా ఫ్యామిలీ అని గట్టిగా పట్టుకుంటాడు కాబట్టి మంచి గృహస్థులు కానీ ఈ నేను నా ఫ్యామిలీ అనే వ్యామోహంలో పడిపోయి సమాజానికి ద్రోహం చేస్తాడు వీళ్ళు అంశం పుచ్చుకునే అదే కేటగిరీలో పడతారు కాబట్టి పౌరుడు మంచి పౌరుడు కాదు మంచి మంచి గృహస్థులు మంచి పౌరులు కాదు ఆయన ఏమన్నారంటే వీళ్ళు మంచి గృహస్థులుగా ఉన్నారు మంచి పౌరులు అయితే ఈ దేశం బాగుపడదు అన్నారు అది వెరిట్లు స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి ఏమని చెప్పారంటే మా వాళ్ళు మంచి గృహస్థులు చెడ్డ పౌరులు మీరు మంచి పౌరులు చెడ్డ గృహస్థులు అని వాళ్ళకి చెప్పారు ఎందుకంటే వాళ్ళ కొంపలో గృహం ఏమీ ఉండదు ఫ్యామిలీ లైఫ్ ఏమీ ఉండదు ఫ్యామిలీ లైఫ్ ఉండదు క్లాస్ చెప్తూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ వాళ్ళకి ఎవరికి పెళ్ళి పెదాకులు ఏవీ అందరూ సింగిలే మగాళ్ళు సింగిలే ఆడవాళ్ళు సింగిలే అలాగే వాళ్ళు సింగిలే నేను సింగిలే కాబట్టి నా పాఠం వాళ్ళకి నాకు అంతా సింగిల్ చాలా విడ్డూరంగా ఉంటుంది అందరూ సింగిలే ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు పదిహేను ఏళ్ళలో కాపురం చేస్తారు దట్ ఈజ్ ఆల్ దే కుడ్డు పది పదిహేను కాపురం చేసేప్పటికీ ఇంకా దట్ ఈజ్ దట్ ఈజ్ ది మ్యాక్సిమం దే కుడ్డు ఇంకా తర్వాత సపరేట్ అయిపోతారు ఈ మధ్యన స్వార్ధి నగర సపరేట్ ఏదో ఇష్యూలో కాలిఫోర్నియా గవర్నర్ స్వార్జి నగర్ సెపరేట్ అంతకుముందు రూడీ జూలియాని న్యూయార్క్ మేయర్ సపరేటే ఎదురైతే వాళ్ళందరూ సపరేట్ అయిపోతూ ఉంటారు కెడ్మన్ కెడ్ నికోల్ కెడ్మన్ క్రూస్ భార్య టామ్ క్రూస్ భార్య వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయి సెపరేట్ అయిపోతూ ఉంటారు సో రకరకాలుగా సెపరేట్ అయిపోతూ ఉంటారు కలిసి ఉంటాం లేదు ఏదో సమస్య వీడికి కోట్లు ఉంటాయి ఆవిడికి కోట్లు ఉంటాయి కలిసి ఉండలేదు ఎవరి అకౌంట్లు వాళ్ళకుంటాయి ఎవరి కార్లు వాళ్ళకు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ కూడా కలిసి ఉండలేదు ఇక నాకు లిఫ్ట్ కదా సో వాళ్ళు బ్యాడ్ ఫ్యామిలీ పీపుల్ గుడ్ సిటిజన్స్ ట్యాక్స్లో విభాగ కడతారు లంచం తీసుకోరు డ్యూటీస్ సివిల్ సివిక్ డ్యూటీస్ పర్ఫెక్ట్గా చేస్తారు రోడ్ రూల్స్ పాటిస్తారు లాని చాలా బాగా పాటిస్తాయి లాఫుల్ సిటిజన్స్ సో మంచిది సో సర్వ సంబంధ విధులతో ఏ సంబంధాలు ఉండవు అట్టర్లీలో ఏ సంబంధం ఉండదు కానీ అందరినీ ప్రే సంబంధం లేదు కదా అని నిర్లిప్తంగా ఉంటాడు తప్ప సమయం వచ్చినప్పుడు గివ్స్ లైఫ్ సర్వస్వాన్ని ఇస్తాడు కానీ తనంత తానుగా వెళ్ళి పూసుకుని తినగడు ఆ పని కట్టుకుని మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్లో ఉండడం దాన్ని విశారదం అంటారు విశారదం ఆకాశం స్వచ్ఛంగా ఉందంటే ఇంకా మేఘశకలాలు ఏం లేవన్నమాట అలాగే హృదయం కూడా ఆకాశం నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నది అంటే ఇక సంబంధాలు మన వైపు నుంచే ఉండవు మన వైపు నుంచి వీ వీ డు నాట్ షో ఎనీ పర్టికులర్ ఇంట్రెస్ట్ అప్పుడేమవుతుంది అవతల వైపు చాలాసార్లు చెప్పాను నేను అవతల వైపు నుండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు వాళ్ళ ఇష్టం వాళ్ళకు వాళ్ళ ఇంట్రెస్ట్ లేదనుకోండి దట్ ఈజ్ ఆల్సో ఫై అలాగా సర్వ సంబంధ విధులత్వం అనేది అది ఆ విశారదంలో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఇప్పుడు మీకు ఈ కంపెనీస్లో కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారనుకోండి ఇంకో కంపెనీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎలాగంటే ఒక డాక్టర్ ఉంటాడు మన ఇండియాలో ఇలాంటి మేము పట్టించుకోరు మరి విదేశాల్లో ఒప్పుకోరాలి కానీ ఎవడు పాటించడం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు హీ ఈజ్ నాట్ సపోజ్ టోర్ అండ్ ప్రైవేట్ క్లినిక్ ఒకప్పుడు ఆ రూల్ ఉండేది కానీ డాక్టర్లందరూ దెబ్బలాడ రూల్ తీయించేశారు ఎందుకని పెట్టి వాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు పొద్దున పది మీద ఐదు గంటలుగా కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్ళి ఇంకో రెండు గంటలు ఆయన పనిచేస్తానంటే ఏదైతే అభ్యంతరం అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఈయన ఏం చేస్తాడంటే ఈ ఇక్కడ వైద్యం చేయడు సరిగ్గా అక్కడ చేస్తాడు తర్వాత ట్యూషన్ మాస్టర్స్ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది దే ఆర్ నాట్ సపోజ్ టు రన్ ఏ బిజినెస్ అంచేత వాళ్ళు ఏం చేస్తారు భార్య పేరు బిజినెస్ స్టార్ట్ చేసి స్కూల్ మానేసి బిజినెస్ చేసినట్లు ఉంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే కంపెనీ డైరెక్టర్స్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందంటే వీడి మనస్సు విషారదంగా ఉండదు విశారదంగా ఉండదు ఇక్కడ ఓ కాలు ఉంటుంది అక్కడ ఇంకో కాలు అదే రకంగా వీడు సర్వాత్మభావంలోకి వెళ్ళాలి కానీ మీ అండ్ మై ఫ్యామిలీ అని ఏదో పెట్టు కూర్చుంటాడు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీని ఉడిచిపెట్టి ఇంకోటి ఏదో పెట్టుకుంటారు నా శిష్యుడను అలాగేదో పెట్టుకుంటారు నా ఒక శిష్యుడైతే పర్లేదు పది మంది శిష్యులు ఉన్నారనుకోండి ఈ పది మంది శిష్యుల్లోనూ మళ్ళీ వైషమ్యాలు ఉంటాయి కొంతమందిని ఫేవర్ చేయాలి కొంతమందిని దూరం పెట్టాలి కొంత ఆస్తి కూడా పోగేసేడనుకోండి ఈ శిష్యుల మధ్యనే దెబ్బలాట్లు వస్తాయి ఈ ఆస్తి గురించి వాళ్ళు వాళ్ళు వెళ్ళడుకుంటారు ఆస్తి పోగేయకూడదు చాలా తప్పదు ఆస్తి పోగేయకూడదు మీరు ఆస్తి పోగు చేద్దామని అనుకుంటే అలాగే గుట్టలు గుట్టలుగా వచ్చి పడిపోతుంది మనం పోగు చేయకూడదు అనుకున్నా కూడా వచ్చిస్తూ దాన్ని స్టాల్వ్ చేయడం కూడా కష్టం అవుతుంది వెరీ డిఫికల్ట్ థింగ్ ఇట్ ఈస్ సో ఇదంతా ఎందుకు చెప్పారంటే సర్వసంబంధ విధురత్వం లేకపోతే అసంఘత్వం లేకపోతే ఆ విషారదం అనే విశేషణం అన్వయించదు ఇది విశారదం అంటే అర్థం ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేనటువంటి శుద్ధ నిర్మలమైన ఆకాశములే ఇుట ఈ దృక్పథం ఇది ఇటువంటి ఆత్మతత్వము మనిషద్ ఉపనిషద్ధి అతుద్ధర్మాధ్యాసమాకరణ ద్వారా అవగమ్యమానత్వాత పదం ఈ పదం అనే పదం ఎందుకు వేశారంటే దీన్ని టీకాకారులు బాగా చెప్పారు అయ్యా దాని దుర్దర్శం అతి గంభీరం అజం సామ్యం విశారదం అనే విశేషణాలు వేశారు కాబట్టి దీన్ని ఎవ్వడు ఎప్పుడు పట్టుకోలేడు దీన్ని ఎవడు ఎప్పుడు తెలుసుకోలేకపోతాడు అని మీరు అనుకుంటారేమో అలా కాదు ఉపనిషద్దులు ఉపనిషత్తులు ఆత్మస్వరూపములందు అధ్యారూపము చేయబడినటువంటి అనాత్మధర్మములను నిషేధించటం ద్వారా ఈ పదాన్ని మనకి సాక్షాత్కరించట్లా చేస్తున్నాయి శ్రవణ మరణాదుల వలన ఈ పదమును సాక్షాత్కరించుకునుట ఈ తత్వమును సాక్షాత్కరించుకునుట సంభవమే పదం పద్యతే పొందబడేది కనుకనే కాబట్టి సంభవమని చెప్పడానికి పదం బుద్ధ్వా పదం ఇటువంటి పదము అంటే స్థానము అంటే ఆత్మస్వరూపము అని అర్థం అనానాత్మం నానాత్మవర్జితం నానాత్మము లేనిది నానాత్వం న విద్యతే ఎస్య భూవ్రీ ఆ పదము బుద్ధ్వా అవగమ్యా బుద్ధ్వా అంటే తెలుసుకుని తెలుసుకునము అంటే అవగమి అవగమ్య అవగతి అంటే ఆత్మస్వరూపంగా సాక్షాత్కరించుకుని ఈ బుద్ధ్వా అనేది బౌద్ధికమైనటువంటి విజ్ఞానం కూడా ఉంటుంది బుద్ధియులు ఉంటుంది కానీ స్వరూపంలో ఉండదు బుద్ధియులు ఉంటుంది స్వరూపంలో ఉండదు బుద్ధియుడు ఏమని ఉంటుంది ఫలాన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని బుద్ధి ఉంటుంది స్వరూపంలో ఉండదు తినేస్తూ ఉంటాడు అలాగే గల్ఫ్ ఉంటుంది అది ఉండకూడదునే అవగతి పర్యంత అంటారు శంకర అవగతి అవగతి పుస్తకం ద్రదేశం విషయం తెలిసిపోయింది అలా కాదు సాక్షాత్కార మీరు సాధన చేయాల్సి ఉంటుంది ఒకటే తర్వాత వేద వేదాంత పాండిత్యం వేరు బ్రహ్మాత్మావగతి వేరు అని ఒక చోట అంటారు శంకర వేదాంత పాండిత్యం వేరు మీకు చక్కగా వేదాంత గ్రంథాలన్నీ బాగా పరీక్ష బాగా చదివి ఎంఏ వేదాంతా ఉంది ఉస్మానా యూనివర్సిటీలో దానికి కట్టి పరీక్ష మీరు చేసవచ్చు ఫస్ట్ క్లాస్లో వేసవచ్చు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారు మంచి మార్కులు గోల్డ్ మెడల్ ఇస్తారు ఎంఏ వేదాంతా గోల్డ్ మెడల్ ఇస్తని కూడా మీరు కార్డులో వేసుకోవచ్చు చూడండి దాన్ని వేదాంత పాండిత్యం అంటారు కానీ అది వేరు ఇక్కడ లక్ష్యం అది కాదు పదం అది కాదు ఇక్కడ లక్ష్యం ఏంటంటే బ్రహ్మాత్మ అవగతి బ్రహ్మయే ఆత్మానే సాక్షాత్కారమే కాబట్టి అవ బుద్ధ్వా అంటే అవగమ్య అందరూ అభిప్రాయం కాబట్టి ఎప్పుడు కూడా అహమస్మి అని తెలుసుకోవాలి ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాడు అంటే ఈశ్వర అహమస్మి ఇచ్చవగమ్యం అహం ఆత్మస్వరూపంగానే ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు భక్తి చేసేవారు దీనిని గమనించాలి భక్తి చేసుకుంటూ పోతే అయిపోలేదు భక్తి ఎవరైతే చేస్తున్నారో భక్తి అంటే ఏం చేస్తారోదో పూజ అది చేస్తూ ఉంటారు తర్వాత మంత్రజపము ఇచ్చే అది ఉపాసన చేస్తారు భక్తిలో రెండు అంశాలు కర్మ ఉపాసన చేసే కర్మ చేస్తారు లేకపోతే చేస్తారు ఆ విధంగా మీరు భక్తి చేసే సందర్భంలో అహం అంశం ఒకటి ఇదం అంశం ఒకటి రెండు ఉంటాయి ఇదం అంటే ఇది అహం అంటే నేను ఇప్పుడు దేవుణ్ణి మీరు ఇదంలో చూస్తున్నారు అహంలో చూడడం మాట ఏమిటి భక్తులు దాని సంగతి గమనించాలి భక్తులు ఎంతసేపు ఇధంలో చూసేసి వదిలేస్తారు చేతులు దులిపేసుకుంటారు ఇధంలో చూసేసి వదిలేస్తే అది భక్తి కానే కాదండి భక్తి పరాకాష్ఠ చేరలేదు భక్తి ఒక స్థాయికి చేరలేదు ఇధంలో చూస్తే సరిపడదు అహంలో కూడా చూడాలి ఈశ్వర సర్వభూతానం హృద్ధేశేర్జున తిష్టతి దీన్ని గీతా సారంలో చెప్పాను ఎందుకంటే అందులో భక్తి టీవీ పేరులో పది మందికి వెళ్తుంది కాబట్టి అక్కడ మంచి మాటలు ఇవ్వో నాలుగు అక్కడ అప్పుడు చెప్పాలి అయితే చెప్పాలంటే పంచాగ్నిహోత్రం మధ్యలో ఉంటాం ఈ టీవీ పంచాగ్నిహోత్రమే వాడు ఇక్కడో రెండు దీపాలు పెట్టాడు ఇక్కడో రెండు దీపాలు పెట్టాడు ఎదురుకుండా కెమెరా వెనక్కలు ఇంకో దీపం పెట్టాడు ఈ ఐదు దీపాలు కూడా అగ్నిహోత్రం లాగే ఉన్నాయి తర్వాత ఈ ఎలా ఈ నెల నాకు ఎలక్ట్రిసిటీ బిల్లు వెయ్యి రూపాయల బిల్లు తక్కువ కాకుండా వస్తుంది ఎందుకంటే ఐదు దీపాలు వెరీ హై క్యాండిల్ దీపాలు అలా వెలిగి వెలిగి వెలిగి మధ్యలో పంచాగ్ని హోత్రంలో కూర్చుని ఇక్కడ గంటన్నారని చెప్తే నాకు అలసటమే అనిపించదు ఉల్లాసంగానే ఉంటుంది కానీ అక్కడ ఇరవై ఐదు ఎపిసోడ్ చెప్పాలి అంటే ఇరవై నిమిషాల రేపటికి వాచి చూస్తూ ఉంటారు ఇంకా అవలేదా అని ఇంత వేడి ఇరవై ఐదు నిమిషాలు వేపటికి అక్కడి నుంచి లేచేసి దీపాలు ఆర్పి ఫ్యాన్లు వేసుకుని కూర్చుని ఐదు నిమిషాలు ఎంతవరకు మళ్ళీ లేని ఎనర్జీ తెచ్చుకుని వేడి ఏం చేస్తుందంటే ఎనర్జీని తీసేస్తుంది శాప్స్ ఇవ్వాలంటే పంచాగ్ని హోత్రంలో కూర్చొని చేసాం చాలా టఫ్ వర్క్ అండి ఈ మధ్య నేను ఇక్కడ సంస్క్రిత్ క్లాసులో వెళ్ళేసరిగే చెప్పలేకపోయాను కారణం ఇది ఇదే కారణం ఎపిసోడ్లు యాభై ఇంటూ ఇరవై ఐదు పంచాగ్ని మధ్యంలో కూర్చొని తపస్సు చేసినట్టుగా చేశాను సో కానీ ఒకటి ఏవో నాలుగు మంచి మాటలు వెళ్తాయి లోకానికి ఒక దృష్టికోణాన్ని మనం ఇస్తాము అది అలా సంఘటన వచ్చింది సో అక్కడ చెప్పాను దేవుణ్ణి మీరు అహంశంలో చూడడం అభ్యాసం చేయాలి ఈశ్వరుడు ఇదంలో ఉన్నాడంటలేదాయన ఈశ్వర సర్వభూతారాం ఉద్దేశార్జున టిష్టతే అని సర్వభూతముల బయట బయట బయట ఏం లేదు బయట హృదయ దేశం హృదయ దేశం అంటే అహం అండి ఎప్పుడు మీరు అది గుర్తుపెట్టుకోవాలి అహమహమితి హృదయ కుహర మధ్యే అహమహమితి హృదయ దేశం అహం ఈశ్వరుడు హృదయ దేశంలో ఉన్నంటే ఇక్కడ ఎక్కడో ఇలాగ హనుమంతుడు ఇలా అలా కాదు మళ్ళీ దాన్ని కూడా అలాగే దాన్ని కథ కింద మార్చేసి పెట్టే హనుమంతుడు ఇలా తీస్తే అక్కడ ఏముంటాడు రాముడు ఉంటాడు ఎంత ఉంటాడు పిడ్మీలా ఉంటాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్ వసేజ్ కూడా చెప్పినట్టున్నాను నేను ఆ టీవీలో సో దట్ ఈజ్ ఓకే దట్ హ్యాస్ ఇట్ సోన్ గ్లోరీ దేన్ని మనం ఖండించము కానీ దానిలో ఉండే లిమిటేషన్ చెప్పాలి దాని దానికి లిమిటేషన్ అంటే దాని యొక్క స్థాయి ఇలా ఉంది మీరు గమనించండి అప్ టు ఏ పాయింట్ ఇట్ ఈజ్ ఓకే బట్ బియాండ్ దట్ పాయింట్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఎనీ మోర్ యూ టు డ్రాప్ ఇట్ అండ్ గో బియాండ్ సో హృదయకుహరమధ్య హృదయము అంటే అహం అహమహమితి అని అహమహమితి అహమంశం కాబట్టి హృదేశే అర్జున అంటే అహమంశే టిష్టతి కాబట్టి ఇదవంశంలోనే ఉన్నాడు దేవుడు అని కూర్చోకూడదు ఉన్నాడు యూ హ్యావ్ టు లుక్ బోత్ ఎంతసేపటికి ఇదో ఇదో మాట ఏమిటి కనుక అలా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అహమస్మీతి అవగమ్య అంటే అహమస్మీతి ఎప్పుడైతే మీరు అలా అయితే తెలుసుకుంటారో అది అయిపోతారు బ్రహ్మవేద బ్రహ్మ భవతి అది తెలుసుకోవడంలో అలా ఉంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా వీడు భార్య గర్భవతి అవుతుంది పుట్టింటికి పంపిస్తాడు తండ్రి అమ్మాయికి ప్రసవానికి కావాల్సిన వ్యవస్థ అంత వీడిక్కడ ఉంటాడు వీడేమిటి హీఈ్ వాట్ హీఈస్ వీడికి ఏమి ఒక ఉపాధి ఏమి ఉండదు ఉపాధి అంటే బిరుదం ఐడెంటిఫికేషన్కి ఉపాధి ఉంటారు అటువంటి అభిమానం ఉపాధి రూపమైన అభిమానం ఉండదు మామూలుగా ఇక్కడ నేను నా భార్య అక్కడ ఉంది అని నేను భర్తను ఆమె భార్య ఆమె గర్భవతి తండ్రి ఇంట్లో ఉన్నది అంత మాత్రం భర్త అనే ఉపాధి ఉంటుంది ఈ లోపల అక్కడి ఒక ఆర్థి వస్తుంది ఆ కార్డుకి నాలుగు రోజుల పసుపు ఉంటుంది దాంట్లో రాస్తారు ఇలాగా మా అమ్మాయి మీ భార్యం రాయడం గొలుసుకట్టు రాత్ర ఏదో ఒకటి పొరుగు వాళ్ళు అలా రాసేవారు మా అమ్మాయి ఫలానా నక్షత్రంలో ఫలానా సమయంలో రాత్రి తొమ్మిది గంటలకు ఎప్పుడో ఎన్ని గంటల ఇన్ని నిమిషాలకు ఈ శుభ నక్షత్రంలో మగ శిశువును ప్రసవించినది కావున తెలుగుడు వేరేమైనది లీగల్ నోటీస్ రాసినట్టుగా ఒక రాసి కోర్ట్ లో వారేస్తాడు అది వీడు చదువుతాడు దాన్ని చూసి చదువుతాడు బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అది సత్యం మీకు కొడుకు పుట్టాడు అని తెలిసింది వీడికి ఇప్పుడు వీడు ఏమైపోతాడు తండ్రి అయిపోతాడు ఇంకా అప్పుడైనా ఆ తండ్రి ఇంకా ఆ ఉపాసి వీడిని కాటి వరకు వెళ్తాం కాటికి వెళ్లే వరకు కూడా ఆ ఉపాధి